నేను స్టార్టింగ్ ప్రార్థన చేస్తాను స్తోత్రం నైనా పరిశుతుడా మైమోన్నతుడ సరస్ శక్తిమంతుడా జీవంగల ప్రభా నికే వందనాలు ప్రభ నిన్న నేడినంతరం ఏక రీతి నికే వందనాలు అబ్రహాం ఇస్సాకి ఏక ప్రదేవా నా ఈ రాత్రి కాలం అవకాశం పట్టికు వందన పొద్దున్న శాతం గాను ప్రేమించే తండ్రి కాచికపాడి భద్రపచ దేవానికి వందనాలు ప్రభ యేసుకృష్ణ నామము దేవ ఈ అవకాశం పట్టికు వందనాలు ప్రభ రాణిపెట్టి తొందరగా నడిపించండి వచ్చిన పతకబీడని దీవించడం ఆశీర్వదించండి ప్రభా యేస ప్రభా పాఠరం ఏమైపోందండి వాక చుట్టూ తమని బలపరచండి నైన్ దీవించండి ఆశీర్వదించి మీరు అక్కడికే మిమ్మల్ని అందరూ సిద్ధపరచుకోండి తండ్రి ఏసు ప్రభానికి వందనాలు నీరాకడికి పరిశుద్ధంగా ఉండాలా వాకేస్తానంగా జీవించి లోబడాలి ప్రభా మీరే కార్యం జరిగించి రక్షించుకోమని నామానికి మేమ తెచ్చుకోమని నజరడైన ఏసు కుసుమడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్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 Give thanks with a grateful heart give thanks to the holy one give thanks because is given Jesus Christ is so and now let the weak say I am strong let the poor say I am free because of what the lord has done for us give thanks hallelujah praise him mahaganudavu mahonnatudavu parishuddha sthalamulo ne nivasinchu vadavu mahaganudavu mahonnatudavu పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మం మహాగనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించు వాడవని వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించు వాడవని నీవు వాడు పాత్రనై నేనుటాకై నిలిచియుందును పవిత్రతతో నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలిచియుందును పవిత్రతతో హల్లేలుయా ఎసయ్యానికే స్తోత్రమయ హల్లేలుయా ఎసయ్యానికే స్తోత్రమయ మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు దీన మనసు గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని దీన మనసు గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని నీ సముఖములో సజీవ సాక్షినై కాబడు కొందును మెలుకువతో నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడు కొందును మెలుకువతో హల్లేలుయా ఎసయ్యానికే స్తోత్రమయ హల్లేలుయా ఎసయ్యానికే స్తోత్రమయ మహాగనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించు వాడవని శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించు వాడవని నాసిలువమోయచు నీసిలువ నీడను విశ్రమింతును అంతము వరకు నాసిలువమోయచు నీసిలువ నీడను విశ్రమింతును ంతము వరకు హల్లేలుయా ఎసయ్యానికే స్తోత్రమయ హల్లేలుయా ఎసయనికే స్తోత్రమయ మహాగనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా అందరికీ ప్రైజ్లాడు ప్రభు పరిశుద్ధుడ తండ్రి ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి నీతి న్యాయములు జరిగించేవాడా ఉన్నతమైన స్థలములో నివసించవాడ మహాపరిషుదుడవు మహోన్నతుడవు మహాగనుడవైన దేవా ఎసు ప్రభావానికి వందనాలు నీకే స్థుతులునైన నీకే స్తోత్రములు ప్రభా తండ్రి ఈ గడిచిన కాలమంతా ఈ దినం వరకు దేవా తండ్రి నీ కృపలో మమ్మల్ని కాపాడిన దేవా నీకు వందనాలు ప్రభా దివారాత్రములు తండ్రిని కంటి పాపవలే కాచి కాపాడి ఈ దినంపు కూడా తండ్రిని యొక్క నూతనమైన కృప మాకు అనుగ్రహించినందుకు మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టినందుకు ఈ రీతి ఈ రాత్రి కాల ఈ రీతిగా ప్రభ నీ సహవాసంలో మేము మీరు చూపించిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా ఇదిగో నా తండ్రి మీరు నాయన పాటల ద్వారా మహిమ పొందినారు ఇదిగో నా తండ్రి ఈ రాత్రికాల సమయంలో నైనా నీ పాదాలు ఎద్దకొచ్చి నిన్ను ఆశ్రయిస్తుండగా నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా తండ్రి మీరు మాకు సహాయకులుగా ఉండి నాలో నువ్వు తండ్రి వాక్యాన్ని మీరు ఉపదేశించండి ఆ రీతిగా వినగలిగే చెవులు గ్రహించగలిగే మనసు సాత్వికముతో దేవ నీ వాక్యాన్ని అంగీకరించి ఆ వాక్యానికి తగినట్టుగా మమ్మల్ని మేము పరిశీలించుకొని పరీక్షించుకొని నీ వాక్యానుసారంగా జీవించుటకు కృప చూపించమని మాలో ఎలాంటి కఠినతనం ఉన్నా తండ్రి అలాంటి కఠినతనమైన ఆత్మ నుంచి మమ్మల్ని విడిపించి సాత్వికముతో నేను నీ వాక్యాన్ని అంగీకరిస్తే నీ వాక్యం మా లోపల నాటబడితే అది మాకు ఫలం కాబట్టి ఆ రీతిగా పరిశుద్ధాత్మడ మీరు మాకు తోడుగా ఉండి సహాయం అనుగ్రహించి నేను వాక్యం మీరు మాతో మాట్లాడమని మీరు మాత్రమే తండ్రి వాక్యం ద్వారా మాట్లాడి మహిమ పందమని ఏసుక్రీస్తు నామములో దేవా నా తండ్రి నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఏసియా గ్రంథము అరవై అధ్యాయము ఒకటో వచనము ఏసియా గ్రంథములో నుంచి అరవై ఆరో అధ్యాయము ఒకటో వచనంలో యహోవా ఇలాగూ ఆజ్ఞయించుతున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా నామము నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టను కట్టనుద్దేశించినది ఏపాటిది అవన్నియు నా అస్తకృత్యములు అవి నా వలన కలిగినవని యహోవా సెలవిచుచున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను కాబట్టి ఈరోజు ధ్యానించే అంశం ఏంటంటే దేవుని ఆలయము పొరీతిగా చెప్పాలంటే దేవుని మందిరము కాబట్టి ఈ యొక్క అంశం గురించి దేవుడు తను ఉద్దేశించి తనంతట తనే మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి చూడండి ఆయన ఎలా ఉన్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము కాబట్టి మీరు నామము నిమిత్తము కట్టనుద్దేశించినది ఇల్లు ఏ పాటిది ఈరోజు సహజంగా మనం గమనిస్తే మనం చూస్తుంటాం ఈరోజు ఉన్న గొప్ప సేవకులు దేవుని నామాన్ని దేవుని సువార్తని ప్రకటించేవారు బహుగా చూడండి ప్రయాసపడుతుంటారు దేవుని మందిరం కట్టడం కొరకు దాని కొరకు ఎంతమందినో అడుగుతుంటారు ఆశ్రయిస్తుంటారు ఆ రీతిగా తన సంఘంలో ఉన్న విశ్వాసులని అడుగుతుంటారు ఒకవేళ ఎవరన్నా వీయలేకపోతే అసహనంగా ఉంటారు వాళ్ళ మీద కోపాడుతుంటారు కానీ ఎందుకు దేవుడు ఈ వాక్యాన్ని మనతో మాట్లాడుతున్నంటే ఆయన చూడండి ఆయన నిమిత్తము మనం కట్టనుద్దేశించిన ఇల్లు ఏపాటిది కాబట్టి అసలు దేవుని ఇల్లు అంటే ఏంది దేవుని మందిరం అంటే ఏంది దేవుని ఆలయం అంటే ఏంది కాబట్టి ఈరోజు దేవుని మందిరము కట్టాలా దేవుని ఇల్లు కట్టాలా దేవుని ఆలయం కట్టాలని శక్తికి మించిన భారాన్ని తల మీద మోపుకొని ఈరోజు మనుషులు ఉన్నారు కానీ అసలైన దేవుని మందిరము దేవుని ఆలయము ఆయనను నమ్మి ఆయన రక్తంలో కడగబెట్టి విలువ కొనబడిన వారు కాబట్టి ఆ మందిరాన్ని మనం కట్టాల అంటే మనుషులను కట్టాల వాళ్ళే మందిరం ఈ రోజు మనకు కనిపించేవి మందిరాలు అలాని వాటిని దేవుడు తృణీకరిస్తలేదు ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామంలో కూడి ఉంటే అక్కడ నేను ఉంటారు అంటే మనమంతా ఒక స్థలంలో చేరి ప్రభువుని ఆరాధించడానికి ఆయన వాక్యాన్ని ధ్యానించుటకు ఆయనకు ప్రార్థన చేయట ఒక స్థలము కావాలా దాన్ని ఉద్దేశించి ఒక చోట చేరతామే గాని నిజంగా అది కాదు మందిరము మందిరము ఆయన రక్తములో విలువ కొనబడిన వారు వాళ్ళు నిజమైన దేవుని ఆలయమై నిజమైన దేవుని మందిరమై ఉన్నారు కాబట్టి ప్రతి సేవకుడు గ్రహించుకోవాల్సింది కంటికి కనిపించే మందిరాలు ఈ బిల్డింగ్స్ కాదు ఆయన నమ్మి ఉన్న విశ్వాసలు దేవుని బిడ్డలు ఈ మందిరాల మీద మనం దృష్టి పెట్టాల దాన్ని ఉద్దేశించి ఈరోజు దేవుని ఇల్లును కట్టాల కానీ సేవకులు అది మరిచిపోయి కంటికి కనిపించి పేరు ప్రఖ్యాతలు కలిగే వాటి కొరకు నలుగురు చూసి మా గురించి గొప్పగా చెప్పుకోవాల ఇలాంటి మందిరం మేము మాత్రమే కట్టగలిగినాము ఇలాంటి మందిరాలు చూడండి ఆ మందిరము కడితే దేవుడు ఆనందించడు పండలాంటి హృదయం గల్లవాడు కటిన హృదయం గల్లవాడిని నువ్వు మార్చి వాణ్ణి దేవుని మందిరం ఆలయంలాగా మార్చి కడితే దేవుడు బహుగా సంతోషిస్తాడు బహుగా ఆనందిస్తాడు దాని కొరకు నువ్వు ఎంత ప్రయాసపడితే అంతగా నీ ఫలము పరలోకంలో అధికమవుతుంది కాబట్టి దేవుడు తన ప్రవక్త ద్వారా ఏషయ ద్వారా తను ఉద్దేశించిన తన హృదయంలో ఉన్న తన ఆలోచనలో తలంపులు తను ఉద్దేశించిందే చెప్తాడు నా నిమిత్తము మీరు ఉద్దేశించి కట్టిన ఇల్లు ఏ నాకు విశ్రమ స్థానంగా మీరు కట్టను ఉద్దేశించినది ఏ పాటిది దేవుడు ఈరోజు మనుషులని పెద్ద పెద్ద మందిరాలు కట్టమని కాదు ప్రజలను జనులను ఆయా భాషలు ఆయా జాతస్థులు ఆయా తెగుల ఆయా కులాల ఆయా మతాల ఆయా ప్రాంతాల చూడండి వాళ్ళందరినీ నువ్వు కట్టి వాళ్ళందరినీ దేవుని మందిరంలాగా నువ్వు మార్చాలా ఈ మందిరము కట్టాలని దేవుడు ఈరోజు మనుషులను ఉద్దేశిస్తాడు చూడండి మనుషులు దేవుని మందిరముగా కట్టబడాలంటే వాళ్ళు రక్షణ పొంది క్రీస్తు రక్తంలో కడగబడితే వాళ్ళు పరిశుద్ధాత్మునికి ఆలయంలాగా మారతారు ఆలయంలాగా మారిన వాళ్ళు దేవుణ్ణి కలిగి వెలిగింపబడతారు ఎంత పెద్ద చర్చి అయినా కట్టి దానికి లైట్స్ లేకుండా మనం రాత్రిపూట వెళ్తే ఎట్ట ఉంటది దయ్యాల కొంపలాగా ఉంటది అంటే ఎంత పెద్ద ఆకారమైనా ఎంత పెద్దదైనా చూడడానికి దాని ఆకారము దాని చూడడానికి అది పెద్దదిగా కనబడి పగలు సూర్యుడు ఉదయించకపోతే దానికి ఈ లోకరీతిగా ఉండే వెలుగు ఉండకపోతే అది చూడగలుగుతామా అది వెలిగినట్టు మనకు అనిపిస్తుందా చూడండి కాబట్టి నీతి సూర్యుడు ప్రతి ఒక్కరిలో ఉదయించాల నిజమైన వెలుగు ఏ ఆ వెలుగు ప్రతి ఒక్కరిని వెలిగించాలా అలా వెలిగించబడే మందిరాల మీదే మనం దృష్టి పెట్టాలా మనుషుల మీద దృష్టి పట్టాల కాబట్టి ఈరోజు లోకంలో చూస్తే దేవుడు ఉద్దేశించినది దేవుని చిత్తమైనది పక్కన పెట్టి మనుషులు వేరే రీతిగా వెళ్తున్నారు చూడండి కాబట్టి అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని ఏహోవా సెలవిచుచున్నాడు కాబట్టి అవన్నీ నా హస్తకృత్యములు ఈ ఆకాశాన్ని సృజించిన వాడు ఈ భూమిని సృజించిన వాడు వెలుగు కమ్మని పలిగితే వెలుగు కలిగింది వెలుగు నుండి రాత్రిని పగలను వేరు చేసిన వాడు దేవుడే సమస్తాన్ని సృష్టించిన వాడు దేవుడే సమస్తాన్ని కలగజేసిన వాడు దేవుడే ఈ సృష్టిలో మనము ఏవి ఆయన కొరకు ఇవ్వలేం కానీ ప్రతి ఒక్కరిని వెలిగించి ప్రతి ఒక్కరిని దేవుని మందిరంలాగా ఆలయంలాగా మనుషులను మనం మార్చాలి ఎందుకంటే ఆయన ఉండి నివసించే స్థలము మనము కాబట్టి దేవుడు ఈరోజు ఉండాలా నేను నివసించాలా నేను ఉండాలనుకుంటుంది ఈరోజు మనుషుల్లో అని మనుషులు ఎక్కడ ప్రయాసపడుతున్నారు కాబట్టి ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై కాబట్టి ఎందుకు ఈ మాట దేవుడు చెప్తుండే దీనుడు అంటే మనకు తెలుసు ఆయన తన పోలికలో తన స్వరూపంలో నరుని సృజించను అని వాక్యం ఉంది అంటే తన పోలికల్లో ఉన్నవాడు తన స్వరూపంలో ఉన్నవాడు దేవుడు ఎలా ఉన్నాడో దేవుడు మనుషులు కూడా అలానే ఉండాలా అందుకు నేను సాత్వికుడును దీన మనసు కలిగిన కాబట్టి మీరు కూడా ఎదుటి వారి అడలా దీన మనసు కలిగిన వారిగా ఉండమన్నాడు ఎందుకంటే నన్ను పోలి నడుచుకుంటే నా ప్రకారంగా మీరు నా ప్రకారంగానే మీరు ఉంటే నేను ఉన్నట్టే మీరు ఉండాలా అది రుజువు అన్నట్టు అది నిర్ధారణ అన్నట్టు కాబట్టి ఆయన దీనత్వం కలిగిన దేవుడు ఆయనలో దీన మనసు ఉంది కాబట్టి ఆయనలో ఉన్నది నీలో ఉంటేనే నీ మీద దేవుడు దృష్టి పెడతాడు లేకపోతే దృష్టి పెట్టడు ఆదాము వాళ్ళ మీద దృష్టి పెట్టిడు తన పోలికలో తన స్వరూపంలో ఆదాముని నిర్మించుకున్నాడు చేసుకున్నాడు తను పాపం చేయనంత మట్టుకు ఆయన మీద దృష్టి పెట్టిండు తనతో ఉన్నాడు ముఖాముఖిగా వాళ్ళు దేవుడు ఉన్నారు తర్వాత ఏమైంది దేవుని ఆజ్ఞకు లోబడకుండా దేవుని మాటకు దాటి వెళ్ళిపోయి పాపం చేసినారు కాబట్టి దేవుడు వాళ్ళని తన నుంచి త్రోసివేసి తర్వాత దేవుడు ఏం చేసిండు తన కుమారుడుగా మనలందరినీ పరిశుద్ధాత్మునికి ఆలయంలాగా మార్చుకున్నాడు దేవుడు తన రక్తంలో మనల్ని కడిగిండు ప్రతి పాపాన్ని ప్రతి శాపాన్ని కాబట్టి దేవుడు దీనుడు కాబట్టి మనలో దీనత్వం ఉండాలా నలిగిన హృదయం కలిగి ఉండాలా విరిగి నలిగిన హృదయము విరిగి నలిగిన మనసు ఇవి లేకుండా ఉంటే ను ఎంతటి వాడివైనా ఎంతటి గొప్పవాడివైనా నీ మీద దేవుడు దృష్టి పెట్టలేడు ఎందుకంటే దీనత్వం లేనివారు విరిగి నలిగిన హృదయం లేనివారు విరిగి నలిగిన మనసు లేని వాళ్ళు ఎలా ఉంటారంటే గర్వముతోటి అహంకారముతోటి అతిశయముతోటి డాంబికముతో ఉంటారన్నట్టు అవి ఎవరిలో కనిపిస్తాయి సైతానులో కనిపించే ప్రాముఖ్యమైన గుణాలు వాడిలో కాబట్టి దేవుడు వాడి మీద ఏం పెట్టలేదు దృష్టి పెట్టలేదు కాబట్టి వాడు ఏమైపోయిండు పడద్రోయబడిపోయిండు మనం చూస్తే నెప్పకదు రాజు కూడా ఎందుకు అదే గర్వం అహంకారం ఇవి మనలో ఉండొద్దన్నట్టు ఇలా ఉంటే దేవుడు నీ మీద దృష్టి పెట్టడు తన కృప నీ నుండి తొలగిస్తాడు నువ్వు అవసరం లేదన్నట్టు ఎందుకంటే నువ్వు గర్వించినవంటే అతిశయించినవంటే నువ్వు డాంబికంలో ఉన్నవంటే ను దేవుణ్ణి చూడలేవు దేవుడి ప్రకారంగా ఉండలేవు దేవుడు చెప్పినట్టు చేయలేవు ఎందుకంటే ఆ డాంబికము ఆ గర్వము ఆ అతిశయము నిన్ను నిన్ను హెచ్చింపజేస్తుంది తప్ప నిన్ను నిన్ను తగ్గింప చేయదన్నట్టు కూడా ఏ విషయంలో కూడా నువ్వు తగ్గింపు స్వభావం కలిగి ఉండలేవన్నట్టు అందుకు దేవుడు వాళ్ళని దేవునికి అసహ్యం దేవుడు ఎందుకంటే యహోవయందు భయభక్తులు కలిగి ఉండట చెడుతనమును అసహించుకునుట దుర్మార్గము చూడండి కుటిలమైన మాటలు అహంకారము దుర్మార్గము గర్వము కుటిలమైన మాటలు నాకు అసహ్యములు కాబట్టి యశు నీ మీద నా మీద ఈ లోకంలో ఉన్న మీద ఆయన దృష్టి పెట్టాలంటే నువ్వు దీనుడివై ఉండాలా వినయము కలిగిన ఉండాలా ప్రార్థనలో ఉన్న నీలో వినయం కనిపించాలా నీలో విధేయత కనిపించాలా నీ ప్రార్థనలో నీ సేవా జీవితంలో నువ్వు ప్రభు పట్ల జీవించే జీవితంలో వినయము విదేయత నీలో కనిపించాల దీన మనసు నీలో కనిపించాల నీలో సాత్వికము దేవుని దృష్టికి కనబడాల ఆయన సాత్వికుడు కాబట్టే ఈ లోకాన్ని జయించండు స్వతంత్రించుకున్నాడు దేవుడు ఎక్కడ కూడా అతిశయించ ఎక్కడ కూడా దేవుడు గర్వించాల దేవుడు ఎక్కడ కూడా తన అహంకారం చూపించలేదు ఏసుప్రభు కాబట్టి ఈరోజు మనలో అలాంటివి ఒకవేళ మనం కలిగి ఉన్న చూడండి నీలో అలాంటివి కలిగి ఉంటే దేవుడు నీ మీద దృష్టి పెట్టలేడు నిన్ను తన సేవకు బహుగా వాడుకోలేడు నువ్వు అవసరం లేదన్నట్టు కాబట్టే ఈ లోకంలో ఉన్న వారిని వెర్రి వారిని ఎందుకు వెర్రివారిని ఏర్పరచుకోవాలంటే వీళ్ళు మాట గర్వం లేనివాడు దీనత్వం కలిగిన వాడు దేవుడు మాట మనసు విరిగి హృదయం గలవాడు దేవుని మాట కాబట్టి దేవుడు తన ప్రేమను తన విధానాన్ని స్పష్టంగా పెడుతుంది ఈరోజు దేవుడు నా పట్ల దృష్టి పెట్టాలంటే నాలో ఏముండాలా దీన మనస్సు ఉండాల నాలో దీనత్వం ఉండాలా ఆయన అంత గొప్ప దేవుడు ఎవరు సమీపించరాని తేజస్సులో నివసించువాడు చూడండి ఆకాశములు మహాకాశముల పైన ఉన్నవాడు నిత్యము చూడండి ఆ కేరూపులు సేరూపుల మధ్య వేలాది దూతల మధ్య ఆ ఇరవై పెద్దలు చూడండి వాళ్ళంతా దేవుని ఎదుట సాగిలపడి ఆయనని స్థుతిస్తున్నారు అయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చూడండి ఆయన స్థుతించబడుతున్న దేవుడు తన యొక్క విధానాన్ని కూడా విడిచిపెట్టి లోకంలో ఎలా జన్మించిండు ఆయన ఆయన పుట్టుక ఎంతో దీనత్వంతో కూడింది స్థలం లేకపోయింది పశువుల శాలలో జన్మించండి ఆయన యూదుల రాజు కదా యూదుల రాజు ఏదో ఆర్భాటంగా ఏదో అని ఆయన పుడతడాన్ని గ్రహించుకున్న వాళ్ళు ఆయన దీనత్వంలో పుట్టిండు గ్రహించుకోలేకపోయినారు అంటే యేసు పుట్టుక దీనత్వంతో కూడింది చూడండి నక్కలు బొరియలు నివాసము చేయడానికి స్థలం ఉంది కానీ మనిషి కుమారుడికి తలవాల్చుకోవడానికి స్థలం లేదన్నాడు దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడు తన శిష్యుల పాదాలు అడిగాడు నన్ను వెంబడించేవాడు ఇలా ఉండాలన్నాడు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి మనలో ఎవడు గొప్పవాడు అంటే ఎవడైతే ఈ చిన్న పిల్లవాడి స్వభావం కలిగి ఉంటాడు వాడు గొప్పవాడు అలా చిన్న పిల్లల స్వభావం కలిగినాడు ఎవరు గొప్పగా హెచ్చించుకోరన్నట్టు అంటే మనలో ఎక్కడ కూడా దీనత్వము ఎదుటి కనబడాలా విరిగి నలిగిన హృదయము విరిగి నలిగిన మనస్సు వారు చూడాలా మనలో కనికరము కనపడాలి ఆయన మనల్ని క్షమించిన రీతిగా ప్రతి ఒక్కరిని మనం క్షమించాలి ఆయన సమాధానాల కర్త మనము ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండాల ఆయన ఆదరణ కర్త మనం ప్రతి ఒక్కరిని ఆదరించాల ఆదరణ ఎవరికి అవసరం అంటే ఆదరణ లేని వాళ్ళకి కాబట్టి ఈరోజు ఎవరికి ఆదరణ లేదు వాళ్ళకి నువ్వు ఆదరణగా ఉండాల కాబట్టి ఎందుకు ప్రభు ఈ ఒక్క మాటను ఎందుకు దీన్ని మనతో మాట్లాడుతుందంటే అలా మనలో దీనత్వం లేనప్పుడు మనలో విరిగి నలిగిన హృదయం లేనప్పుడు మనలో విరిగి మనసు లేనప్పుడు మనలో దేవుని ప్రకారంగా జీవించే జీవితము లేనప్పుడు ఆయన మన మీద దృష్టి ఉంచలేడు కాబట్టి చూడండి యోహాను సువార్త ఒకటో అధ్యాయం రెండో వచనంలో ఆది ఎందు వాక్యము దేవుని యొద్ ఉండెను వాక్యము దేవుడై ఆయన ఆది దేవుని యొద్ ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగిన కలిగనున్నది ఏది ఆయన లేకుండా కలగలేదు కాబట్టి సమస్తమును కలగజేసిన వాడు సమస్తమును సృష్టించిన వాడు సృష్టికర్త మన ప్రభువైన యేసు కాబట్టి ఆయన సమస్తమును సృష్టించిన వాడు సమస్తమును చేసినవాడు ఆ సమస్తమును సృజించిన వాడు నిర్మించిన వాడే తనంతట తానే ఈరోజు మనతో సెలవిస్తుండు నా నిమిత్తం మీరు ఉద్దేశించి కట్టబడిన ఇల్లు ఏ పాటిదే అంటుడు ఇవన్నీ నా అస్తకృత్యములు ఇవన్నీ నా చేతి పనిముట్లు ఇవన్నీ చేసిన వాడును నేను నాకంటూ మీరు ప్రత్యేకంగా ఏమి కట్టలేరు కట్టగలిగేది ఒకటే ఉంది అదే నేను మిమ్మల్ని ఇష్టపడ్డాను మిమ్మల్ని నా పోలికల్లో నా స్వరూపంలో చేసుకొని మీతో నేను కలిసి ఉండాలని ఆశపడ్డా అది ఇవ్వండి చాలు దేవుడి లోకం వైపు నాకు ఒక ఆయన ఒక ప్రవక్త ఏమి తెచ్చి యహోవాన్ని దర్శిస్తను నీవు చేసిన ఉపకారములకు వేలాది కోడెలన ఎడ్లన ఏమి తెచ్చి తెచ్చిస్తాం చూడండి ఎందుకు దేవుడి మాట సెలవిస్తుందంటే ఆయనకి నువ్వు నేను ఏం చేయగలిగేది ఏం లేదు ఆయన మొదటి నుండి మనిషిని ప్రేమించండి నరులను ప్రేమించండి మనతో ఉండడం దేవునికి బహుగా ఇష్టం అన్నట్టు మనలతో ఉండడం మనతో స్నేహం చేయడం ఎందుకంటే ఆయన మనల్ని తన పోలికల స్వరూపంలో చేసుకున్నాడు ఎంతో ఇష్టపడితేనే అలా చేసుకున్నాడు దేవుడు కాబట్టి అపోస్తుల కార్యము ఏడో అధ్యాయము నలభై ఏడో ఆయనను ఆకాశము సింహాసనము అయితే సొలోమాను ఆయన కొరకు మందిరము కట్టించెను కాబట్టి స్టెఫను ఆ శాస్త్రులు పరిచయలతో మాట్లాడుతున్నాడు అయినను ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు నా విశ్రాంతి స్థలమేది ఇవన్నీ నా అస్తకృతములు కావా అని ప్రభు చెబుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు అస్తకృతాలయములలో నివసింపడు ఈరోజు నీ కంటికి కనిపించే మందిరాల్లో దేవుడు నివసించడు కంటికి కనిపించని ఒక మందిరం ఉంది అదే నీ హృదయం నీ లోపల ఉంటుంది అది బయటకు కనబడదు ఆ మందిరంలో దేవుడిని నివసిస్తాడు అన్నట్టు కానీ మనుషులు ఏ మందిరం కొరకు ఏ మందిరము కట్టబడాలా ఏ మందిరాన్ని కట్టాల ఆ మందిరము కడితే ఎక్కడ ఆనందం అన్నట్టు ఎక్కడ లేని సంతోషం ఏదో దేవుని చిత్తాన్ని దేవుని ఏదో నెరవేర్చినట్టు మనుషులు చెప్పుకుంటున్నారు ఆ రీతిగా ఆనందిస్తున్నారే తప్ప నిజమైన మందిరము నిజమైన దేవుని ఆలయం ఏది ఆయన బిడ్డలు ఈరోజు ఆ మందిరాలు కట్టబడుతున్నాయా ఈరోజు ఆయన బిడ్డలు అరీతిగా మందిరముల్లాగా దేవునికి కట్టబడుతున్నారా పరిశుద్ధాత్మనికి ఆలయంలాగా మార్చబడుతున్నారా ప్రతి ఒక్కరూ ఆ రీతిగా ఉన్నారా వాటి మీద దృష్టి పెట్టండి నేను వాటి మీద దృష్టి ఉంచితే మీరు వేటి మీద దృష్టి పెడుతున్నారు ఈరోజు చూడండి కనులుండి చూడలేని చెవులుండి వినలేని అంధత్వము గుడ్డితనము ఇంకోటి ఇదే ఈరోజు అంధత్వము మనుషులకి కలిగి ఉందన్నట్టు గుడ్డితనం కలిగి ఉందన్నట్టు ఈరోజు నువ్వు దేవుని ఆలయము నువ్వు దేవుని మందిరము ఇప్పుడు నువ్వు ఎట్లా ఉండాలో కూడా దేవుడు మనతో మాట్లాడుతుడు అన్నట్టు కాబట్టి చూడండి మీ దేహము కొరందీలకు రాసిన పత్రిక మొదటి పత్రిక ఆరు పంతొమ్మిది మీ దేహము దేవుని మీకు అనుగ్రహింపబడి మీలో పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఇరుగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక నీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి చర్చిలో కూర్చుంటేనో ఇలా సహవాసంలో కూడితేనో దేవుణ్ణి మహిమపరచడం కాదు నీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాల నీ దేహము దేవుణ్ణి మహిమపరచబడాలంటే నువ్వు ఎలా ఇవ్వాలంట పరిశుద్ధాత్మనికి ఆలయం ఉన్నవాడు అంటే మన దేవుడు వెలుగు నీలో వెలుగుంటే అది వెలిగింపబడితేనే మహిమ అన్నట్టు చీకటి ఉంటే ఎట్లా మహిమ కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మనలందరినీ ఎట్లా మార్చుకున్నాడు ఆయన అందుకు సమరస్థీతో ఒక కాలం వచ్చుతున్నది ఆ కాలం ఇప్పుడే వచ్చుతున్నది మీరు కొండల తట్టు వాటి తట్టు కాదమ్మా ఆయనని ఆరాధించేవారు యథార్థతోను ఆత్మతోను సత్యముతో ఆరాధించాల యశుప్రభని ఆరాధించేవారు ఎట్లా ఉండాలంట ముందు యథార్థత ఉండాల ఎందుకంటే మనం సేవించే దేవుడు ఆయన యథార్థవంతుడు కాబట్టి మనలో యథార్థత ఉండాలా లేకపోతే నీ భక్తి వేషధారణతో కూడింది నీ విశ్వాసము వేషధారణతో కూడింది నీ పరిచర్య వేషధారణతో కూడింది ను చేసే ప్రతి పని అది వేషధారణతో కూడింది అది రుజువు అన్నట్టు నీలో యథార్థత లేకపోతే అంటే యథార్థత లేకపోతే అబద్ధం అన్నట్టు కాబట్టి యథార్థతతో మనం ఉండాల అంటే యథార్థత అని ఎట్లా రుజువుపరుచుకుంటామంటే నీతి న్యాయములుగా నడుచుకున్నట్టు నీలో నీతి ఉండాలా న్యాయం ఉండాలా ధర్మం ఉండాలా అంటే ఆయన సెలవిచ్చిన ప్రతి ఆజ్ఞ ప్రకారంగా నువ్వు ఉంటేనే నువ్వు యథార్థత కలిగి ఉన్నట్టు కాబట్టి దేవుడు ఎందుకు ఈరోజు ఈ వాక్యం మనతో మాట్లాడుతుండంటే మనమంతా దేవునికి ఆలయమై ఉన్నాం పరిశుద్ధాత్ముడికి మనము ఆలయంలాగా ఉన్నాం క్రీస్తు తన ప్రాణాన్ని మన కొరకు క్రైధనముగా పెట్టి క్రీస్తు తన రక్తమును మన కొరకు విలువ కొనుక్కోబడిన సొత్తు ఈరోజు ఏ విశ్వాసి ఎవరు ఎవరి సొత్తు కాదు ప్రతి ఒక్కరూ క్రీస్తు సొత్తు అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు సొత్తు ప్రతి ఒక్కరం అంటే నీ దేహము పట్ల నీకు ఎలాంటి లేదు దాని నీ ఇష్టానుసారంగా నువ్వు చేసుకోవడానికి నీకు అధికారం లేదు అది అధికారానికి నువ్వు లోకపడకపోతే నువ్వు అక్రమము చేసినట్టు అన్నట్టు నీలో లేదు నీలో అన్యాయం ఉన్నట్టు నీలో అబద్ధం ఉన్నట్టు అన్నట్టు కాబట్టి నీకు నీ దేహం పట్ల నువ్వు కలిగి ఉన్న నీ శరీరం పట్ల నీకు ఎలాంటి అధికారం లేదు అది నీ సొత్తు కాదు అది ప్రభువైన యేసుక్రీస్త సొత్తు కాబట్టి నువ్వు విలువ కొనబడిన వాడివి కనుక ఎట్లా ఆ విలువ వచ్చిందంటే అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము ఏసుక్రీస్త ప్రభు మన కొరకు కార్చిన రక్తం ఆ రక్తంలో నువ్వు కడగబడినవన్నట్టు ఆ రక్తంలో నువ్వు శుద్ధీకరింపబడిన ఆ రక్తము వలనే నువ్వు పాప క్షమాపణ పొందినవాడి అన్నట్టు నీ అపరాధములకు నీ పాపములకు కాబట్టి అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము గొర్రపిల్ల రక్తము అది మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో నువ్వు కడగబడిన నువ్వు శుద్ధీకరించబడిన నువ్వు పరిశుద్ధపరచబడిన నిన్ను దేవుడు ఏం చేసిండు ఆయన నమ్మి విశ్వసించి మారు పొంది బాప్తిస్మం పొందిన నిన్ను ఆయన ఏం చేసిండు అంగీకరించండు నీ పాపముల నుండి నిన్ను విడిపించిండు నీ అపరాధముల నుండి నిన్ను విడిపించిండు నీ సమస్త దోషములన్నిటి నుంచి నిన్ను విడిపించి నిన్ను ఎట్లా మార్చుకున్నాడు పరిశుద్ధ జనాంగంగా మార్చుకున్నాడు అంటే నువ్వు ఎవరివి పరిశుద్ధ జనాంగము అంటే పరిశుద్ధుడువు కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా జీవించాల ఎంత జాగ్రత్తగా దేవుని దృష్టికి ఆయనకి అనుకూలంగా మనం నడుచుకోవాలా ఎంత జాగ్రత్తగా దేవుని ఎందు భయము భక్తి కలిగి మనం ఉండాలా లోకం మాలిన్యము అంటించుకోకుండా తనను కాపాడుకొనటమే నిజమైన భక్తి అన్నాడు యాకోబు రాసిన పత్రికలు దిక్కు పిల్లలను విధవరాలను వారి వారి అక్కరతలో పరామర్శిస్తూ ఇహలోకం మాన్యము అంటించుకునుట అంటే ఇహలోక అంటే ఈ లోకం అనే కాబట్టి అంటించుకోకుండా తనను కాపాడుకునుటే నిజమైన భక్తి అంట చెప్పండి ఆ భక్తి ఈ రోజు మనం చేస్తున్నామా అరీతిగా మనం ఉన్నామా అరీతిగా తలంచుతున్నామా ఆ రీతిగా ఆలోచిస్తున్నామా ఆ రీతిగా ప్రభుకి అంగీకారంగా మనలో ఈ లోక సంబంధమైన ఈ లోకం మాలినేము అంటించుకోకుండా ఉండగలుగుతున్నామా ఎందుకు వాక్యముతో ఉదక స్నానం చేయమన్నాడు ఒక దినము బయటకి వెళ్ళొస్తే సాయంత్రం స్నానం చేయకపోతే నిద్ర పట్టదు మనకి ఆ చెమటకి ఆ చిరాకి కానీ వాక్యం ద్వారా ప్రతి దినము నువ్వు ఉతుక్కోవాలి కదా నీ ఆలోచనలను కడుక్కోవాలా నీ తలంపులు గడుక్కోవాలా నీ హృదయాన్ని గడుక్కోవాలా నీ దేహాన్ని గడుక్కోవాలి కదా అడుగుకపోతే అది ఏమైపోతుంది రోజు రోజుకి రోజు పేరుకుపోయింది రుద్దినా కూడా పోదు ఎందుకు అది శరీరంలో కలిసిపోయింది అందుకు మనుషులు వాక్యాన్ని స్వీకరించ రుద్దుకోలేక వాక్యం ద్వారా మనుషులు శుభ్రం చేసుకోలేక దాన్ని పేరుకుపోయినారు కాబట్టి ఆ పేరుకుపోయిన మట్టి అంత తొందరగా పోతలేదన్నట్టు మనుషులను విడిచి ఈరోజు మనుషుల జీవితాలు కూడా అలా ఉన్నాయి కాబట్టి మనమంతా విలువ పెట్టి కొనబడిన వాళ్ళము అయన మనల్ని తన ఇంటిలాగా మార్చుకున్నాడు తన నివాస స్థలముగా మార్చుకున్నాడు తనకు ఆలయంలాగా మార్చుకున్నాడు నిజమైన ఆలయము అది నువ్వు నేనే ఈ దేహము ఆయన ఆలయం ఇది నివసించడానికి ఆయన అంగీకరించిన స్థలం ఈ స్థలంలో దేవుడు ఉండాలే తప్ప విరోధమైనవి హేహమైనవి దేవుని దృష్టికి అసహ్యమైనవి దేవుని దృష్టికి నీచమైన ప్రతి మనలో ఉండొద్దు నీవు నీ దేహాన్ని పాడు చేస్తే అది నీకు నాకు ఈ లోకంలో ఉన్న వారికి ఎవరికి అది మేలు కాదు కాబట్టి చూడండి కొరందీలకు రాసిన పత్రిక మొదటి పత్రికలో మూడో అధ్యాయం పదహారో వచనము పదిహేడో వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు మనం ఎలా ఉన్నాము పరిశుద్ధాత్మునికి ఆలయం అన్నాడు ఆ పరిశుద్ధాత్ముడన్నా దేవుడన్నా అంతా ఒకడే కదా తండ్రి ఆయనే కుమారుడు అయినే కాబట్టి ఒక్కడే పరిశుద్ధాత్మునికి ఆలయం అన్నా దేవుడన్నా అన్ని ఒకడే కాబట్టి మనం ఎలా ఉన్నామంట దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగరా ఎవడైనను చూడండి మొదట ఏం చెబుతున్నాడు నాకు నన్ను ఉద్దేశించి మీరు కట్టనించిన ఇల్లు ఏపాటిది నేను విశ్రమించాలా విశ్రాంతి తీసుకోవాలని నా కొరకు ఒక స్థలాన్ని మీరు చూస్తున్నారు ఇవన్నీ నా అస్తకృత్యములు వీటిలో నేను కానీ నా అంతట నేనే నా అమూల్యమైన రక్తమును క్రయధనముగా పెట్టి ప్రాణాన్ని త్యాగం చేసుకొని మిమ్మల్ని కొనుక్కున్నా నేను విలువ పెట్టి మరి కొనుక్కున్న ఆ నా ప్రాణం నా రక్తం నా బలియాగం అన్నట్టు దాని ద్వారా నేను మిమ్మల్ని విలువ పెట్టి కొనుక్కొని కొనుక్కొని నిన్ను మనల్ని దేవుడు ఎట్లా మార్చుకున్నాడు ఆయన పరిశుద్ధాత్మునికి ఆలయంలాగా మార్చుకొని ఆలయంలాగా మార్చబడిన నీలో పరిశుద్ధాత్ముడు వచ్చి నీలో నివసించాలని దేవుడు అనుకుంటుంటే ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారు ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును తీర్పు దేవుని ఇంటి యొద్ నుండి ఎందుకు ఆరంభమవుతుందంటే ఈరోజు నీ దేహాన్ని నువ్వు పాడు అపవిత్రమైన వాటితోటి హృదయంలో భ్రష్టత్వం పెట్టుకుంటున్నా హృదయంలో చెడుతనం పెట్టుకుంటున్నారు శరీర కార్యాలతోటి శరీరేచ్చలతోటి శరీరానుసంధమైనవి లోకానుసారమైనవి ఇది నీకు నాకు ఎవరికి ఎంత మాత్రము ఏ మాత్రము మేలు కాదు నీ శరీరాన్ని నువ్వు పాడు చేసుకుంటే దేవుడు సెలవిస్తుండో దేవుడు వానిని పాడు చేయును దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది చర్చిలోకి పోతే చెప్పులు బయటిప్పుతారు ఎంత జాగ్రత్త ఎంత భయము ఎంత నిష్ట నీ శరీరం పట్ల ఏది అది కదా నిజమైన దేవుని ఆలయం అది కదా పరిశుద్ధమైన స్థలం దాని పట్ల మనుషులకి జాగ్రత్త ఏది దాని పట్ల మనుషులకి భయమేది దాని పట్ల మనుషులకి వణికేది ఇష్టానుసారంగా ఉంటున్నారు అన్నట్టు అందుకు ప్రతి దానికి ఒక దినం ఎందుకు లెక్క చెప్పాలంటే చూడండి నువ్వు నీ సొత్తు కాదు నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించడానికి నీ ఇష్టానుసారంగా నువ్వు ఉండడానికి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండడానికి నువ్వు దేవుని స్వత్తు నువ్వు దేవుని ఆలయం అంటే నువ్వు పరిశుద్ధమైన స్థలము నువ్వు చూడండి దేవుని ఆలయము పరిశుద్ధమైనది మీరు ఆ ఆలయమై ఉన్నారు చూడండి ఎంత స్పష్టంగా దేవుని వాక్యము చెప్తుంది నిజమైన ఆలయము మీరు నిజమైన పరిశుద్ధ స్థలం మీరు మీరు దేవుని ఆలయమై ఉన్నారు అంటే ఎవరు క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు ఆప్తిస్మం పొందిన అన్నట్టు వీళ్ళందరూ నిజమైన పరిశుద్ధ స్థలం ఎక్కడుంది నీ దేహమే నిజమైన పరిశుద్ధ స్థలం అన్నట్టు నువ్వు పరిశుద్ధమైన దేవుని ఆలయం అన్నట్టు కానీ ఈరోజు ఆ ఆలయము పరిశుద్ధంగా ఉండాల్సింది బోనిచ్చి ఈరోజు ఆ ఆలయము పాడైపోతుందన్నట్టు పాడైపోయిన వాటి అన్నిటిని తీసుకొచ్చి హృదయంలో పెట్టుకుంటున్నాం మన తలంపుల్లో పెట్టుకుంటున్నాం మన చూసే చూపుల్లో పెట్టుకుంటున్నాం మన నోటి మాటల్లో మన హృదయంలో మన నడతలో ప్రవర్తనలో అందుకు దేవుడు నిన్ను పాడు చేస్తాడు ఎందుకంటే నీ దేహాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు నీ దేహము పాడవుతలా ఆయన ఆలయము పాడైపోతుంది ఆయన ఆలయము అపవిత్రమైపోతుంది ఆయన పరిశుద్ధ స్థలము అపవిత్రమవుతుంది పరిశుద్ధ స్థలంలో అపవిత్రమైన వాటిని బలిస్తేనే దేవుడు అంగీకరించలేదు ఈరోజు నీ స్థలము పరిశుద్ధం ఏది నీ హృదయం నీ జీవ నువ్వు నీ శరీరం కదా ఈ రోజు ఏ బలు అర్పిస్తున్నావో ఎట్లా అంగీకరిస్తాడు దేవుడు ఎట్లా నీ మనవులు అంగీకరిస్తాడు నీ బలు ఎట్లా అంగీకరిస్తాడు నువ్వు అర్పించే స్థుతి నైవేద్యాలు ఎట్లా దేవుడు అంగీకరిస్తాడు అది పాడైపోయిందై ఉంటే అది దేవుని దృష్టికి హేయమైందైతే అది దేవుని దృష్టికి అసహ్యమైనదైతే కాబట్టి క్రైస్తవులమైన మనము క్రీస్తును కలిగిన మనము క్రీస్తు నడుచుకునే మనము ఈ సంగతి ఎన్నడూ మర్చిపోవద్దు ఏంటంటే నేను దేవుని ఆలయము ఎంత జాగ్రత్త పడతాము చర్చి దగ్గర ఉన్నప్పుడు చర్చిలో ఉన్నంతసేపు మనుషులు దేవుని ప్రకారం కానీ నిజమైన చర్చి నువ్వని చెప్తుంది బైబుల్ నువ్వు నిజమైన పరిశుద్ధ స్థలం కాబట్టి నీ శరీరానుసారంగా నీ ఇష్టానుసారంగా ఉంటే ఒక దినం దేవునికి నువ్వు లెక్కప్ప చెప్పాలా కాబట్టి చూడండి దేవుని ఆలయము పరిశుద్ధమైనది మీరు ఆ ఆలయమై ఉన్నారు దేవుడు మనకి ఎంత ఆధిక్యత ఇచ్చిండే దీనిని బట్టి దేవుని మనం మన బ్రతుకు దినములంతా ఆయనకి కృతజ్ఞత చెల్లించొచ్చు చూడండి సర్వోన్నతుడైన దేవుడు అస్తకృతంలో ఆలయాల్లో నివసించడంట కానీ మనలో వచ్చి నివసిస్తాడంట నీకు ధన్యత కదా ఇది ఎంత ఆధిక్యత కదా కాబట్టి మత్తాయి సువార్త ఇరవై నాలుగు కాబట్టి ప్రవక్త అయిన ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ చూడండి పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక ఇప్పుడు పరిశుద్ధ స్థలమేది నీ దేహం ఇప్పుడు దేవుని ఆలయమేది నువ్వు దేవుని ఆలయం ఇప్పుడు అందులో ఏముందంట హేయ వస్తువు చెప్పండి మనలో లేవా దేవునికి ఏహేమైన కార్యాలు ఉన్నాయా నువ్వు రుజువు పరుచుకోగలవా నాలో దేవునికి ఏహమైనది దేవుని వాక్యానికి విరుద్ధమైనది ఏవి నాలో లేవు అని నువ్వు ధైర్యంగా చెప్పగలవా మనిషులే ఎదుట కాదు హృదయ రహస్యాలు హృదయ అంతరాన్ని ఎరిగిన దేవుడు సజీవుడు సజీవుడు కాబట్టే చూడగలుగుతు ఆయన ఎదుట నువ్వు చెప్పగలవా రీతిగా చెప్పగలిగే లెవెల్ గా మనం ఉన్నామా చూడండి నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలం కంటికి కనిపించే మందిరాల్లో చూస్తున్నాము కంటికి కనబడని మందిరాల్లో కూడా చూస్తున్నాం అంటే కంటికి కనిపించే ఈ లోకరీతిగా ఉన్న చర్చిలో ఈ విధానాలు మన కంటికి కనిపిస్తున్నాయి కానీ కంటికి కనబడని మనలో ఉన్నాయి మాత్రము మనుషులకి కనబడతాయి ఎందుకంటే యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకి గుడ్డితనము కలుగజేసింది కాబట్టి గుడ్డితనం కాకపోతే ఇది ఏంది నువ్వు దేవుని ఆలయము పరిశుద్ధ స్థలము నువ్వు ఈరోజు హేయమైనవి నీలో పెట్టుకుంటే దానియలతో చెప్తున్నాడు దేవుడు దానియల ప్రవచనాన్ని మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక అక్కడి నుండి పారిపో ఎందుకు దేవుని ఆలయము పరిశుద్ధమైనది ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వాణిని పాడు చేయును అందుకు శిక్ష అన్నట్టు అందుకు తీర్పు అన్నట్టు అందుకు దేవుని ఉగ్రత అన్నట్టు విధేయత కలిగిన వారు దేవుని పట్ల భక్తి కలిగిన వారు దేవుని పట్ల భయము కలిగిన వారు దేవుని మనసును వారు దేవుని చిత్తాన్ని కలిగిన వారు ఏ వాళ్ళలో పెట్టుకోరు చూడు దేవుడు చర్చికే తీర్పిడు ఒకనొక దినం నువ్వు కూడా ఒక పరిశుద్ధ స్థలమే అనమాట నీకు కూడా తీర్పు అంటే నాకు కూడా తీర్పు ఉంటుంది అన్నట్టు చూడండి ఈరోజు పరిశుద్ధ స్థలం ముందు ఏ వస్తువు కనిపిస్తుంది ఈరోజు పరిశుద్ధ స్థలం ఏది అదే చెప్తుంది కదా పౌలు కొరందీలకు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పది ఏడో వచ్చినంలో దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వాణిని పాడు దేవుని ఆలయము పరిశుద్ధమైనది పరిశుద్ధమైనది అనలా పరిశుద్ధమై ఉన్నది అంటుండు అంటే ఇది పరిశుద్ధమైనది ఎందుకంటే క్రీస్తు రక్తంలో గొర్రపిల్ల రక్తములో కడగబడింది కాబట్టి నిలువ పెట్టి కొనబడింది కాబట్టి మీరు ఆలయమై ఉన్నారు ఎవరు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి మారు పొంది బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరు ఈరోజు నీలో ఎలాంటి ఏ వస్తువు ఉందో ఈరోజు ఆ ఏ వస్తువు నీలో నుండి వెళ్ళకపోతే నీకు తప్పదన్నట్టు ప్రభు నుంచి శిక్ష అన్నట్టు కబట్టి నువ్వు అడగాల ప్రభుని ప్రభ ఏవి నీకు ఏ ఏమైనవి బైబిల్లో మనం చూస్తే దేవునికి ఏ దేవునికి అంగీకారం లేనివి దేవునికి అసహ్యమైనవి ఎన్నో మనం కనపడతాయి ఒక్కటున్నా కూడా నువ్వు అపవిత్రుడు అన్నట్టు కాబట్టి ఈరోజు ప్రభువుని మనం అడగాల నువ్వు నన్ను పరిశుద్ధ స్థలంగా నిలబెట్టుకున్నావు దేవ పరిశుద్ధ చూడండి ఆలయంలాగా నన్ను మార్చుకున్నావు దేవ కాబట్టి నువ్వు నివసించడానికి స్థలము అది నేనే నువ్వు నాలోనే నివసించడానికి ఇష్టపడున్నావు ప్రభ అలాంటి నువ్వు నాలో ఇష్టం ఉండడానికే నన్ను నీ రక్తంలో విలువ పెట్టి కొనుక్కున్నావు ఈరోజు నువ్వు నాలో నివసించకుండా ఉండడానికి ఈరోజు నువ్వు నాకు దూరంగా ఉండడానికి ఈరోజు నాలో ఎలాంటి హేయమైనవి ఉన్నవి ఏవి నాలో ఉన్నాయి చూపించు ప్రభా వాటన్నిటి నుండి నేను విడిచిపెడతాను విడిచిపెట్టకపోతే ఏమవుతుంది శిక్ష తప్పదన్నట్టు చెప్పండి క్రీస్తు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదంటే క్రీస్తు నందు క్రీస్తు అంటే ఎవరు అభిషక్తుడు కదా అంటే ఎవరు పరిశుద్ధాత్ముడు కదా నువ్వు పరిశుద్ధ ఆత్మనికి ఆలయంలాగా మార్చబడి పరిశుద్ధ స్థలంగా ఉన్న నువ్వు ఆయన ఎందు ఉంటే నీకు శిక్ష విధి లేదు ఎందుకంటే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావు కాబట్టి నీలో ఎలాంటి ఏయమైనది వస్తువు నీలో ఉండదు కాబట్టి నీకు శిక్ష విధి లేదు క్రీస్తునందు ఉండడం అంటే దేవుని నమ్ముకోవడం కాదన్నట్టు ఒత్తిగా ప్రార్థనలు చేసుకొని పోవడం కాదన్నట్టు ఎలాంటి ఏ వస్తువు నీలో లేకుండా నువ్వు పరిశుద్ధ స్థలమైన వాడివి పరిశుద్ధ పరిశుద్ధంగా ఉంటేనే నీకు శిక్ష విధి లేదన్నట్టు అంతే తప్ప నేను రక్షణ పొందినాను భాప్తిస్మం పొందినాను నేను పరిచర్ చేస్తున్నాను దేవుని సేవలోనే ఉంటున్నాను అంటే కాదన్నట్టు అలా మోసపోయినారని కూడా ప్రభు చెప్పింది కదా అక్రమం చేయి నా యొద్ నుండి పోండి నేను ఆమంలో ప్రవచించిన అద్భుతాలు చేసినా నాకు సంతోషం లేదు ఎందుకంటే మీలో ఏమున్నాయి హేయం హేయమైన నాకు అంగీకారం లేనివి నీలో ఉంటే నేను నిన్ను అంగీకరిస్తాను నువ్వు చేసే పరిచర్ని ఎట్లా అంగీకరిస్తాను నువ్వు చేసే కార్యాలను నేను ఎట్లా అంగీకరిస్తాను నేను పరిశుద్ధుడిని నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలా నాకు హేయమైనవి చేస్తూ నాకు అసహ్యమైనవి చేస్తూ నాకు అంగీకారం లేనివి నువ్వు చేస్తూ నీ ఇష్టానుసారంగా నీ ఇష్టము చొప్పున నడిచినవే నా ఇష్టము చొప్పున నువ్వు ఎప్పుడు వినలేదు కదా కాబట్టి క్రీస్తు వారికి ఏ శిక్ష విధి లేదంటే క్రీస్తునందు ఉండడం అంటే మనకు తెలుసు ఆ పశువుల కాపరతో మాట్లాడేటప్పుడు ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్త నేను మీకు తెలియజేయొచ్చున్నాను దావిదు పట్టణం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు క్రీస్తు అంటే అభిషక్తుడు అభిషేకించబడిన వాళ్ళంటే ఎవరు పరిశుద్ధాత్మను కలిగిన వాళ్ళు అలా పరిశుద్ధాత్మను కలిగిన వారు పరిశుద్ధాత్మనికి ఆలయం పరిశుద్ధ స్థలంగా ఉన్నవాళ్ళు ఎలాంటి ఏమైనవి వాళ్ళలో లేని వాళ్ళకి తీర్పు శిక్ష ఉండదు అలా ఉన్న వాళ్ళకి తీర్పే కదా నీ నమ్మకాన్ని బట్టో నీ భక్తిని బట్టో నువ్వు ఉండే ఉపవాసాన్ని బట్టో నువ్వు ఉండే బట్టి దేవుడు తీర్పు నిలో హేయమైనది దేవుని దృష్టికి ఉంటే తీర్పిస్తాడు అందుకు మనలో హేయమైనవి ఉండకూడదు చూడండి కురందిీలకు రాసిన పత్రిక రెండో అధ్యయం ఆరులో పదహారు దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము దేవుని ఆలయమై ఉన్నాము ఎవరు జీవం కలిగిన దేవుడు ఆయనే ప్రభు యేసుక్రీస్తు దానియలు గ్రంథంలో మనం చూస్తాం కదా జీవం కలిగిన దేవుని సేవకు డవకు దానియోలు అంటాడు కాబట్టి మనమంతా జీవం కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడి ఇలాగు సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరించును నేను వారి దేవుడిన యుందును వారు నా ప్రజల యుందును దేవుడు సంచరించాలంటే నీ దేహము అది పరిశుద్ధంగా ఉండాలా ఎలాంటి అపవిత్రమైనది హేయమైనది దేవుని దృష్టికి అసహ్యమైనది నీచమైనది దేవుని వాక్యానికి విరుద్ధమైనది ఏది నీలో ఉన్నా నువ్వు అపవిత్రుడివి వ్యభిచరింపబడిన ఎందుకంటే ఇది చాలా మనం గ్రహించుకోవాల మనలో ఏయమైనవి ఉంటే అది దేవునికి అంగీకారం ఉండదు ఆయనకి బలులర్పిస్తే అవి ఏయమైనవి అవి దేవుడు అంగీకరించలేదు ఆ పరిశుద్ధ స్థలంలో ఏహమైన వాటిని అప్పగిస్తే ఇప్పుడు నీ దేహము పరిశుద్ధాత్మనికి ఆలయం లాంటిది ఆయనకి స్థలం లాంటిది జీవము కలిగిన దేవుడికి ఆలయమై ఉన్నాం మనం నా అంతట నేను ఇది బోధిస్తున్నానా నన్ను నిలబెట్టి మాట్లాడి ప్రభుయే తనంతట తాను ఉద్దేశించి తనంతట తానే మీతో మాట్లాడుతున్నాడా నన్ను చూస్తే ఎవరు మారరు కానీ వాక్యాన్ని చూస్తే అందులో ఉన్న సత్యాన్ని గ్రహించి వివేచిస్తే మనుషులు మారతరు అన్నట్టు అందుకు దేవుడు మనుషులు పైరూపము చూస్తారు కానీ యహోవా హృదయాన్ని లక్ష్య హృదయంలో ఎవరు విశ్వసిస్తారో దేవుడికి తెలుసు పైరూపం చూసి అంగీకరించేవారు దేవుడికి తెలుసు మనుషుల సాక్ష్యాన్ని దేవుడు అంగీకరించడు చెప్పే దిల్లి బ్రదర్ను చూస్తే నీ జీవితం మారదు నువ్వు మారవు కానీ చెప్పే వాక్యంలో ఉన్న సత్యాన్ని నువ్వు గ్రహించి వివేచిస్తే నీ జీవితం మారతదన్నట్టు అందుకు మనుషులు పైరూపం ఎందుకు లక్ష్య పెడతారంటే పైరూపాన్ని బట్టి దాన్ని బట్టి అది దేవుడు హృదయాన్ని ఎందుకు చూస్తాడంటే తనకు తెలుసు తన హృదయంలో ఎవరు దీన్ని అంగీకరిస్తారో ఎవరు ఈ మాటలను స్వీకరిస్తారు ఎవరు ఈ వాక్యం ప్రకారంగా మేము ఉన్నామో లేమని గ్రహించుకొని మార్చుకుంటారు ఎవరి హృదయాల్లో అలాంటి భావము ఉద్దేశము కలుగుతుందో అలాంటి ఆలోచన కలుగుతుందో నన్ను నిలబెట్టి సాక్ష్యమిచ్చే ప్రభువైన యేసు క్రీస్తుకు చెప్పే నేను ఎలా ఉన్నాను వినే మీరందరూ ఎట్లా ఉంటారో ఆయనకి తెలుసు కాబట్టి చూడండి దేవుడు తనంతట తానే సెలవిచుతున్నాడు నేను వారిలో సంచరింతను ఎందుకంటే ఇప్పుడు వారు ఎలా ఉన్నారు నా ప్రజలు నా రక్తంలో కడగబడి పరిశుద్ధ పరచబడి పరిశుద్ధ స్థలంగా పరిశుద్ధాత్ముని ఆలయంలాగా ఈరోజు నా బిడ్డలు ఉన్నారు కాబట్టి నేను పరిశుద్ధ స్థలంలోనే నివసించు వాడును ఏయమైన వాటిలో కాదు అపవిత్రమైన వాటిలో కాదు కాబట్టి చూడండి నేను వారిలో నివసించి సంచరింతను నేను వారికి దేవుడినై ఉందును వారు నా ప్రజలై ఉందరు కావున మీరు వారి మధ్య నుండి బయలు పెడలి ప్రత్యేకముగా ఉండుడి అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు సెలవిచ్చుచున్నాడు చూడండి అపవిత్రమైనది ఏంది చెప్పు పాపమే కదా అపవిత్రమైనది అది ఏ రూపకంగా రాని పాపమే కదా ఆ పాపం మనుషులకు ఎలాగలుగుతుంది ఆజ్ఞ అతిక్రమించడం వల్ల కలుగుతుంది అపవిత్రమైన వారు కాబట్టే ఏదో తోటల నుండి వెళ్లిబేయబడ్డారు అప్పటి వరకు దేవుడు వారి మధ్యనే సంచరించుడు వారే ఆయన ప్రజలు వారి మధ్యనే దేవుడు ఉన్నిండు ఏదేను తోటలో ఆదాము అవ్వలతోటి ఎప్పుడు వాళ్ళు అపవిత్రం అయినారో వారికి దేవుని యుద్ధం నివసించడానికి అర్హత కోల్పోయిన చూడండి అపవిత్రమైనది ఏంటంటే దేవుని ఆజ్ఞ లోబడకపోవడమే దేవుని ఆజ్ఞల ప్రకారంగా ఉండకపోతే నువ్వు అపవిత్రుడు అన్నట్టు దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తే పాపము ఆ పాపము ఏదైనా కానీ అది అపవిత్రమైనదే కాబట్టి చూడండి దేవుడు అంటుడు అపవిత్రమైన దానిని ముట్టకుడి అని ప్రభు చెబుతున్నాడు అందుకు ఈ లోకాన్ని ప్రేమించకుడి ఈ లోకం మిమ్మల్ని ద్వేషించిన మీరు అభ్యంతర పడకండి ఈ లోకంలో నుండి మిమ్మల్ని నేను ఏర్పరచుకుంటుని లోకంలో నుండి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు ప్రత్యేకముగా ఏర్పరచుకున్నాడు విలువ కొనుక్కున్నారు ఆయన సొత్తుగా ఆయన పరిశుద్ధ జనంగా రాజక యాజక సమూహంగా మనమంతా చీకటిలో ఉన్న మనమంతా అపవిత్రంగా ఉన్న మనమంతా అపరాధములతో పాపములతో చచ్చిన వారిగా ఉన్న మనల్ని అయన కరుణా సంపన్నుడై ఉండి తన ప్రేమ చేత తన కృప ద్వారా దేవుడు మనల్ని రక్షించుకున్నాడు కాబట్టి అపవిత్రమైన దానిని మనం ముట్టుకోవద్దు ముట్టుకుంటే హేయమైన వస్తువు నీలో ఉంటదన్నట్టు ఎక్కడుంటది ఆ పరిశుద్ధ స్థలంలో ఉంటది ఈరోజు చర్చీల గురించి నేను వాక్యం చెప్తలేదు ప్రభు చర్చీలు ఉద్దేశించి మాట్లాడతలేదు మనుషులను ఉద్దేశించి మాట్లాడుతుండూ ఈరోజు పరిశుద్ధ స్థలంగా పరిశుద్ధాత్మనికి ఆలయంలాగా మార్చబడిన ప్రభు నాలో ఉన్నవాడు సజీవుడు ఆయన మనల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు లోకంలో ఉన్నవారి గురించి కాదు ఈ వాక్యం వినే వారి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఈరోజు నీలో ఎలాంటి ఏ వస్తువు ఉందో ఎలాంటి దేవునికి అపవిత్రమైనది ఉందో కాబట్టి చూడండి మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రి మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందులని సర్వశక్తి గల ప్రభు కాబట్టి మనం దేవునికి కుమారులము కుమార్తెలము ఆయన మమ్మల్ని మనల్ని చేర్చుకున్నాడు ఒకప్పుడు అపవిత్రంగా ఉన్న మనల్ని ఆయన చేర్చుకున్నాడు కేవలము ఆయనని నమ్మి విశ్వసించడం ద్వారా ఈ ఆధిక్యత ఈ గొప్ప ధన్యత మనకు కలిగింది అపవిత్రమైన మనము పవిత్రపరచబడినం క్రీస్తు రక్తంలో కడగబడి కాబట్టి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్తులను దేవుని ఇంటి వారునై ఉన్నారు చూడండి మనం ఎవరు ఇంటి వారము దేవుని ఇంటి వారము మనమందరము దేవుని ఇంటి వారము మనందరి తండ్రి ఒక్కడే ఈ లోకంలో ఉండే తల్లుల గురించి తండ్రుల గురించి అక్కల గురించి అన్నల గురించి నేను చెప్తలేదు మన తండ్రి ఆయనే ప్రభు యేసుక్రీస్తు తండ్రి ఆయనకు మనం ఎలా ఉన్నామంట కుమారులము కుమార్తెలమై ఉన్నాము ఆయన మనకి ఉన్నాడంట తండ్రిగా ఉన్నాడు దేవుడిగా ఉన్నాడు ఇప్పుడు ఒక ఇంటిలో ఎవరు ఉంటారు తండ్రి ఇంటివారే వారే ఉంటారు కదా ఇప్పుడు మనము దేవుని ఇంటివారం వారం అందుకు సహోదరుల మధ్య ద్వేషాలు ఉండద్దన్నాడు దేవుడు కాబట్టి ఎందుకు దేవుడు ఈ మాట చెప్తుండంటే మనమంతా ఒక్కటే ఒక ఇంటి ఒక తండ్రి బిడ్డలమే కాబట్టి క్రీస్తు వేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ప్రతి కట్టడము ఆయనకు చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుతున్నది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు ఈరోజు మనం కట్టబడాల్సింది కట్టన ఉద్దేశించి ప్రేరేపణ కలిగించాల్సింది మనుషులను దేవుని ఆలయంలాగా మార్చడానికి ఈ లోకంలో కనిపించే ఆలయాలు కట్టుకోవడానికి కాదు అవి ఎందుకు పనికిరాని అన్నట్టు దాని కొరకు నువ్వు ఎంత ప్రయాసపడి నువ్వు ఎంత మందిరము కట్టి అందులో అందరూ అపవిత్రంగా ఉంటే నువ్వు కట్టను ఉద్దేశించిన మందిరము అది దేవునికి ఏ పాటిదది మనము దేవుని ఇంటివారము దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడ్డాము అది ప్రవక్త ద్వారా దేవుడి సెలవిచ్చింది అంటాడు స్టేపన దేవుని మాటకు లోబడని జనులారా అంటాడు ఆయన అస్తకృత ఆలయంలో నివసించడు ఒక స్థలం అది నీవు నేనే ఈ సత్యాన్ని గ్రహించిన ఈ సత్యాన్ని వివేచించిన మనము దేవుని ఇంటి దేవుని నివాస పరిశుద్ధ స్థలముగా ఉన్న మనము చాలా బాగా పడతాం అన్నట్టు ఇంకా అపవిత్రమైనవి చేయడానికి అపవిత్రంగా ఉండడానికి లోకానుసారంగా ఉండడానికి నువ్వు అనుకుంటున్నావా నేను చనిపోతే అయిపోయిందిలే నలుగురు తీసుకొచ్చి మోసిపోయి గుంటలో బుడ్చి పెడతానో ఏదో చేస్తే అయిపోయిందిలే నేను తప్పించుకున్నానని అనుకుంటున్నావా నువ్వు కూడా లేస్తావన్నట్టు ఆయన ఎదుట నిలబడతావు ఆ శిక్ష నుంచి తప్పించుకోలేవు మన ఇష్టానుసారంగా జీవించి మన ఇష్టానుసారంగా ఉండి దేవుని ఆలయమై ఉన్న మనము అపవిత్రపరచుకొని ఉంటే కాలం ముగించుకుంటే తర్వాత ఉంటది దాని పరిణామం అన్నట్టు కాబట్టి దేవుడు ఎందుకు ఈ వాక్యం మాట్లాడుతుంటే మనమంతా దేవుని ఇంటి వారము మనమంతా దేవుని నివాస స్థలముగా ఉన్న వాళ్ళము దేవునికి ఆలయంలాగా ఉన్నము దేవునికి దేవాలయం కట్టబడిన వాళ్ళము సలోమాను మందిరం గడితే దేవుడికి ఇష్టం లేదు కానీ క్రీస్తు మనల్ని ఏం చేసిండో తన రక్తం పెట్టి విలువ పెట్టి ఆలయం లాగా మార్చుకున్న ఈ ఆలయం లాగా మార్చబడిన వారికి దేవుడు ఇక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాడు నేను నివసించడానికి నా రక్తంలో విలువ పెట్టి దగ్గర ఉండాలని వేసు ప్రభు ఇష్టపడుతున్నాడు కాబట్టి ఎందుకు దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా ప్రభు మనల్ని ఉద్దేశించి మాట్లాడుతుందంటే ఈరోజు నువ్వు ఎంత ఆధిక్యత పొందుకున్నావో ఒకసారి నువ్వు గ్రహించుకోవడానికి చూడండి దేవుడు నీలో నివసించడం కన్నా ఇంకా గొప్ప ధన్యత ఏముంది ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము ఒకటో వచనంలో సార్దీసులో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయము ఏడు నక్షత్రములను దేవుని ఏడాత్మలను గలవాడు చెప్పు సంగతులు లేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే ఈరోజు జీవించుచున్నాము అని చెప్పుకుంటున్నా మనలో జీవం లేదు ఎందుకంటే నీ క్రియలు దేవుడు ఎరిగిండు చూడండి అవి దేవుని దృష్టికి సంపూర్ణముగా కనపడలేదంట నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుమంటుండడు ఈరోజు జీవించుచున్నారనే గాని మనుషులందరూ మృతులే జీవము లేదు మనుషులందరిలో అపవిత్రత ఉంది మనుషులందరిలో దేవునికి హేయమైనవి ఉన్నవి మనుషులందరిలో దేవుని దృష్టికి అంగీకారం లేనివి ఉన్నాయి నాలో ఏమీ లేవనుకుంటే నువ్వు ఆపద్దికుడు ఎందుకంటే ఒక వాక్యం చూస్తాము యాగోపు రాసిన పత్రిక రెండో అధ్యాయం ముప్పై వచనంలో పదో వచనంలో ఎవడైనాను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో వాడు అపరాధి ఇప్పుడు ధర్మశాస్త్రం గైకొని ఒక్క ఆజ్ఞలో తప్పిపోయిన వాడు అపరాధి చెప్పడండి మనుషులందరూ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన కరుణా సంపన్నుడై ఉండి ప్రేమ చేత మనల్ని రక్షించండి అపరాధంలో ఉన్న వాళ్ళందరూ చచ్చిన వారే అంటే ఆజ్ఞల ప్రకారంగా లేనివాడు చెప్పండి ఈరోజు దేవుని ప్రకారంగా ఈరోజు మనం మనల్ని పరిశీలించుకోవాలా లేదా లేదా చెప్పే మాటలు నీరుదయానికి కఠినం అనిపించినాను నీ వినడానికి అంగీకారంగా లేవని చెప్పి సత్యము సత్యము కాకపోదు నిజము అబద్ధము కాకపోదు ఎందుకంటే మనుషుల మెప్పుకోరి దేవుడు సేవా పరిచర్య చేయని ఆయన ఇష్టపడాలంటే ఈ వాక్యము కఠినంగా అనిపించాలా నీళ్ళ మండాల గ్రహించుకుంటే నువ్వు మారతవన్నట్టు పాపాన్ని కప్పివేసి మనుషుల బలహీనతలు కప్పివేసి ఎన్ని చెప్పినా వాడు జీవించుతున్నాడనే పేరు ఉన్నది మాత్రమే వాడు మృతుడే సత్యము లేని వాడు సత్యమునందు ప్రతిష్ఠించబడని వాడు సత్యాన్ని స్వతంత్రించుకొని ప్రతి అంటే సత్యాన్ని స్వతంత్రించుకోనని ప్రతి వాడు జీవించుకున్నాడన్న పేరు మాత్రమే ఉంది కానీ వాడు మృతుడే ఎందుకంటే అపరాధి కాబట్టి ఆజ్ఞలు కైకొనడం లేదు కాబట్టి చూడండి ధర్మశాస్త్రం అంతయుని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞల అన్నిటి విషయంలో అంట వాడు అపరాధం అవుతాడంట ఈరోజు ఏ ఆజ్ఞ విషయంలో తప్పిపోతలేదా నీలో ఏమైనది ఏది దేవుని దృష్టికి కనబడట్లేదా ఎంత నిన్ను నువ్వు కప్పిపుచ్చుకుంటావు నీ పాపాలు కప్పిపుచ్చుకుంటావు ఎంత నిన్ను నువ్వు నీ లోపాలను కప్పిపుచ్చుకుంటావు మనుషులు ఎదుట కనబడట్లా నా నీ క్రియలు నేను ఎరుగుదును అంటుండు ఎందుకంటే మనం చూస్తే యోహాను సువార్త రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో అయితే యేసు అందరినీ ఎరిగినవాడు చెప్పే నేను కూడా ఎలాంటి వాడినో నా క్రియలు నా దేవుని దృష్టికి ఎలా ఉన్నాయో నేను ఎలా ఉన్నానో నన్ను కూడా ఎరిగినవాడు సత్యస్వరూపి అయిన ఆత్మ కదా యేసు ప్రభు సత్యమునే చెప్పేవాడు కదా నిజమునే పలికేవాడు ఆయన చూడండి ఏసు అందరినీ ఎరిగిన వాడు గనక ఆయన తను వారి వశము చేసుకునలేదు ఆయన మనుషుని అంతర్యముని ఎరిగినవాడు కనుక ఎవడును మనిషిని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు నువ్వు చెప్పుకునే సాక్ష్యము నమ్మదగినది కాదు నిన్ను నువ్వు నీ గురించి చెప్పుకునేది దేవుడు అంగీకరించడు ఆయన నీ గురించి ఇచ్చే సాక్ష్యమే నమ్మదగినది ఆ సాక్ష్యం ఇచ్చేవాడే సత్యస్వరూపి అయిన దేవుడు ఆయన మనతో మాట్లాడుతున్నాడు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే మిగతా ఆజ్ఞల అన్నిటి విషయములు నువ్వు అపవా నువ్వు అపరాధివంటా అందుకు మనం జీవించుతున్నామే కానీ మన మృతులమే ఎందుకంటే నేను కూడా దేవుడు నన్ను ఉద్దేశించి కూడా కొన్ని విషయాల్లో తప్పిపోతున్నాం మీరు తప్పిపోవట్లేదా తప్పిపోలేదు బ్రదర్ నేను బాగానే ఉన్నానంటే ఒక దినం దేవుని ఎదుట నిలబడతావు గ్రంథం విప్పబడుతుంది అప్పుడు నీ జీవితం ఏందా నీ స్థితి ఏందా ఆ రోజు నీ ఎదుట నేను కూడా ఉంటా కదా అందరం ఆయన ఎదుట నిలబడతాం కదా ఆ తప్పిపోయిన ఎవడో ఆ అపరాధి ఎవడో ఈ రోజు మోసం చేయొచ్చు మనుషులు పై రూపాలు చూస్తారు హృదయాన్ని చూడరు ఆత్మను వివేచించరు దాన్ని లక్ష్య దేవుడు వాటిని లక్ష్య ఎందుకంటే హృదయము ఆయన నివసించే స్థలము దాంట్లో శుద్ధి ఉందా ఏముందా ఆయనకి తెలియదా శుద్ధి ఉంటే దేవుణ్ణి చూస్తారు ఎందుకు దేవుడు నీలోనే ఉంటాడు కాబట్టి నేను నా తండ్రి మేమిద్దరం ఒకటే ఉన్నామన్నాడు యేసుప్రా అభిషేకించబడ్డాడు క్రీస్తు అంటే అభిషిక్తుడు అభిషేకించబడిడు కాబట్టి తండ్రితో జీవించండు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు ఎవడైనను ధర్మశాస్త్రం గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినలా ఆజ్ఞలు అందుకు దేవుడి సంఘాలను హెచ్చరించండు ఏదోక కారణము లోపం ఉంది కాబట్టే పత్రికలు రాసిండు ఈరోజు నీలో ఏ లోపం లేదంటావా నీలో ఏ బలహీనత లేదంటావా నువ్వు అన్నిట్లో సంపూర్ణతలో ఉన్నావా పరిపూర్ణతలో ఉండకపోతే నువ్వు అపరాధివే కదా ఒక్క ఆజ్ఞలో కూడా తప్పిపోతావు కదా అప్పుడు మిగతా ఆజ్ఞలు అన్నిటి విషయంలో నువ్వు అపరాధివే కదా నువ్వు జీవించుతున్నావన్న పేరు మాత్రమే కానీ చేస్తున్నావన్న పేరు మాత్రమే కానీ నువ్వు మృతుడువే కదా కాబట్టి గలతీ పత్రిక ఐదులో తొమ్మిది పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులీజేయును ఈ వాక్యము ఆ వాక్యము అంతా ఒకటే దాని భావం ఒకటే దాని అర్థం ఒకటే దేవుడు తెలియజేసే సత్యం ఒకటే ముద్దంతా బాగుండి కొద్దిగా పులిసిపోయిందైతే ఈ పులిసినది ఏం మొత్తాన్ని ఎట్లా పాడు చేస్తుందో మనలో కొంచెమైన అపవిత్రత ఉంటే చాలు మనం అపవిత్రులుగా ఉండడానికి ఒక్క ఆజ్ఞ గైకొనడంలో తప్పిపోతే చాలు అపరాధి అవడానికి పాపము చేయడానికి పాపంలో ఉండడానికి కాబట్టి కొరందీలుగు రాసిన మొదటి పత్రిక ఐదులో ఆరు ఏడు ఎనిమిది మీరు అతిశయ పడుటం మంచిది కాదు మనకి మనం జడ్జిమెంట్ ఇచ్చుకోవడం నీ సాక్ష్యము నమ్మదగినది కాదు నీ సాక్ష్యాన్ని ప్రభు అంగీకరించడు ఎందుకంటే చూచే దేవుడు చెప్తున్నాడు నీ క్రియలు నాకు కనబడతలేదు సంపూర్ణమైనవిగా నాకు కనబడతలేదు నేను ఇస్తున్నా నీకు సాక్ష్యం ప్రతి సంఘాన్ని దేవుడు అట్లానే హెచ్చరించడు ఈరోజు ఆ సంఘముగా ఆయన మందిరముగా ఆయన ఆలయముగా ఆయన ఇంటివారిగా వారిగా ఆయన నివాస స్థలంగా మనం ఉన్నాం కాబట్టి మనల్ని ఉద్దేశించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు తీర్పు దేవుని ఇంటి వద్ద నుండి ఆరంభమగు కాలం వచ్చిందంటే నువ్వు కూడా ఆయన ఇంటి కదా కాబట్టి మీరు అతిశయ మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి మీరు ఎరుగరా మీరు పులిపిండి లేని వారు కనుక అవుటకై పాతదైన పులిపిండిని తీసి పారవేయడి పాత స్వభావము ప్రచీన స్వభావము రక్షింపబడకమునుపున్న జీవితము ఆ క్రియలు ఆ గుణగణాలు ఆ అలవాట్లు ఆ జీవితము ఈరోజు నువ్వు కలిగి ఉంటే నువ్వు జీవించుతున్నావన్న పేరు మాత్రమే కానీ నువ్వు మృతుడవే నువ్వు పులిసిన వాడివి ఒక అపరాధివి ఆజ్ఞల విషయంలో తప్పిపోయిన వాడి విషయంలో గైకొనని కాబట్టి అందుకు మనం బహుజాగ్రత్త పడాలన్నట్టు అందుకు మనం ప్రతి దినము దేవుని వాక్యం ద్వారా ఉదక స్నానం చేయబడాలన్నట్టు చూడండి కనుక పాతదైన పులిపిండితో నైనను దుర్మార్గత దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కప్టమును సత్యమును పులియని అని పండుగను ఆచరింతము చూడండి ఎందుకు దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడాలా ఎందుకు దేవుడు ఈ రీతిగా నన్ను నిలబెట్టి ఈ రీతిగా తాను ఉద్దేశించి మనతో మాట్లాడాలా మన పట్ల ప్రేమ ఉంది కదా ప్రేమ లేకపోతే ఇది దేవుడు మనకు తెలియజేయడు కదా తెలియజేయకపోతే తెలుసుకోలేం ఇప్పుడు దేవుడు తన ఉద్దేశాన్ని తెలియజేయాలా తెలియజేయాలనుకున్నప్పుడు దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టి ఉద్దేశించి మాట్లాడతాడు అప్పుడు వచ్చే వాక్యము ఏ రీతిగా ఉంటుందా నేను ఏ రీతిగా ఉంటున్నానో ఆ వాక్యాన్ని పరిశీలించుకొని నిన్ను నువ్వు పరిశీలించుకొని స్వీకరించాలేదప్ప మనిషిని బట్టి వాక్యాన్ని స్వీకరిస్తే నువ్వు ఎంత మాత్ర పాడివి ఏ పాటి నీ భక్తి ఏంది నీ విశ్వాసం ఏంది నువ్వు దేవుణ్ణిలో ఉన్నదేంది ఏం తెలుసుకున్నట్టు దేవుణ్ణి నువ్వు చూడండి మనం మనుషులను బట్టి వాక్యాన్ని నమ్ముతామా మనుషులను బట్టి వాక్యాన్ని స్వీకరిస్తామా లేఖనాలను బట్టి వాక్యాన్ని బట్టి దేవుణ్ణి అంగీకరిస్తామా చెప్పేవాడు అపద్దికుడే కానీ వాక్యం సత్యం కదా చెప్పే మాటలు సత్యం కదా ఈరోజు ఆ మాటలు తెలియజేయడానికి అపద్దికుడు దేవుడికి అవసరమయ్యండు హే రోజు అనేవాడిని నిలబెట్టి దేవుడు ప్రవచించలేదా గాడిదతో దేవుడు నిలబెట్టి మాట్లాడించలేదా ఆయన మాట్లాడే దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు నిన్ను ఏం ఉద్దేశించి మాట్లాడుతున్నాడు నువ్వు ఏ రీతిగా ఉన్నావో చూసుకోకుండా మనుషుల పైరూపాన్ని బట్టి మనుషులను బట్టి నేను లక్ష్య మనుషులను బట్టి నేను వింటాను మనుషులను బట్టి స్వీకరిస్తానంటే నువ్వు మనుషులను చూసి వెంబడించేవాడే కానీ సర్వోన్నతుడైన దేవుణ్ణి చూసి నువ్వు వెంబడించేవాడివి కాదన్నట్టు నీ భక్తి అది నిజమైన వేషధారణ భక్తి అన్నట్టు అట్టి వారిగా మనం ఉంటే అట్టి క్రియలు వాళ్ళు చేసినట్టు మనం చేస్తే వాళ్ళకి నీకు పెద్ద తేడా ఏం ఈ మాటలు వినుటకు గ్రహించటకు మీ కష్టమైన నా అంతటా నేను బోధిస్తే ఒక దేవుని ఎదుట తీర్పు పొందుతా ఎందుకంటే విరోధ బుద్ధితో పక్షపాతంతో దేవుని వాకి మనం మనం మాట్లాడే ప్రతి మాట చెప్పే ప్రతి బోధకి ఒక దినం తీర్పు ఉంటుంది బోధకులైన మీరు కఠినమైన తీర్పు ఎందుకు పొందుతారు నీ అంతటా నువ్వు స్వయంగా బోధించి నీ ఇష్టానుసారంగా బోధించి నీ స్వకీయమయమో నీ చేసినవే తప్ప అందుకు నీకు కఠినమైన తీర్పు ఆయన బోధించినవి ఆయన తెలియజేసినవే మనం చెప్పాలా ప్రకటించాలా మనంతట మనం బోధించేది కాదు అందుకు వాళ్ళకి కఠినమైన తీర్పు కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఒక వాక్యం చెప్పి నేను క్లోజ్ చేస్తాను యాకోబ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో వ్యభిచారునులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఇరుగరా అంటే అపవిత్రము అయిన వాటిని ముట్టకుడి కాబట్టి దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక కదా ఈ లోకాన్ని ప్రేమించేవారు ఈ లోకంలో ఉన్నవాటిని అన్నిటిని ప్రేమిస్తారు కదా కాబట్టి దేవుడు అంటుండు ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా లోకాన్ని ప్రేమించేవాడు దేవుడికి శత్రు కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగలను వాడు దేవునికి శత్రువగును ఎందుకంటే నువ్వు భూలోకవాసివి కాదు నువ్వు పరలోకవాసి నువ్వు ఈ లోక సంబంధివి కాదు నువ్వు దేవుని సంబంధివి అన్న సత్యము నువ్వు తెలిస్తే ఈ లోకంతో స్నేహం చేయవన్నట్టు భూలోకవాసి అయితే ఏం చేస్తావు భూమి మీద ఉన్న వాటి మీద మనసు పెట్టుకుంటావు అదే పరలోకవాసివైతే పైన వాటి మీద మనసు పెట్టుకుంటావు ఈ రెండిటికి తేడా ఇదే భూలోకవాసి అనుకో ఈ భూలోకస్థుడివి ఈ లోకస్తులాగా ఉంటావు పరలోకవాసివిగా నువ్వు ఉన్నవనుకో పరిశుద్ధులకు తగినట్లుగా నీ జీవితం ఉంటదన్నట్టు కాబట్టి ఈ లోక స్నేహము దేవునితో వైరం చెప్పండి దేవునితో వైరం పెట్టి నువ్వు నిలబడగలవా నువ్వు ఉండగలవా నేను ఏపాటి వాడు నరుడు ఏపాటి వాడు వాడి జీవం ఏపాటిది మనం ఏ పాటి వాళ్ళము ఆయనతో వైరం పెట్టి నిలబడడానికి అందుకు ఈరోజు ఆ వైరం ఎట్లా వస్తుంది నీలో హేయమైనవి ఉంటే అన్నట్టు కాబట్టి ఎవడు ఈ లోక స్నేహము చేయగరినో వాడు దేవునికి శత్రువగును నేను దేవునికి శత్రువుగా ఉండడానికి ఇష్టపడతల దేవునికి స్నేహితుడిగా ఉండడానికి ఇష్టపడతాను ఆయన సహవాసంనికి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు నేను భూలోకవాసిగా నివసించడానికి ఇష్టపడతా పరలోకవాసి పరలోకవాసిగా ఉండాలంటే భూలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు ఈ భూలోకస్తులు నివసించినట్టు ఉన్నట్టు జీవించినట్టు మాట్లాడినట్టు ఆలోచించినట్టు తలంచినట్టు నేనుంటే వాళ్ళకి నాకేం తేడా లేదన్నట్టు వాళ్ళు విశ్వాసం లేని భ్రష్టులో నువ్వు విశ్వాసం ఉండి కూడా విశ్వాస భ్రష్టు చూడండి ఏబ్రిల్కి రాసిన పత్రిక పదిహేను పన్నెండో అధ్యాయం పదిహేనులో మీలో ఎవడైనను దేవుని కృప పొందకుండా చూడండి మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో ఒక్క తప్పిపోయినట్టే కొంచెము పులిసినది నీలో ఉన్నాను తప్పిపోయినట్టే ఏం పొందుకోలేకపోతున్నానో తప్పిపోవడం వల్ల దేవుని కృపను పొందుకోలేకపోతున్నా చూడండి మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై అపవిత్రులై పోదురేమని ఒక పూటి కూటి కొరకు తన జ్యేష్టత్వపు అక్కును అమ్మి వేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచార్యైనను ఉండునేము అని జాగ్రత్తగా చూచుకుని కాబట్టి మనం జాగ్రత్తగా చూచుకోవాల మనలో దేవునికి ఏమైనవి మనం ఏమి కలిగి ఉన్నాము అసూయ కోపము ద్వేషము ఈర్షలు కక్షలు చూడండి క్రోధములు అల్లరితో కూడిన ఆటపాడలు జారత్వము అపవిత్రత కాముకత్వము లోభత్వం ధనాపేక్ష తల్లిదండ్రులకు అవిధేయత చూపించడం అనురాగరహితం లేకుండా ఉండడం పౌలు అంటాడు కదా అంత్య దినములో అపాయకరమైన కాలంలో మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షకులు బింకములు అడువారు గర్వంధులు ద్రోహులు భక్తిహీనులు దేవుని కంటే సుఖానుభావం ఎక్కువగా ప్రేమించేవారు పైకి భక్తి గలవారైడి ఇవన్నట్టు ఇవి ఏం చేస్తాయంట మనుషులని అపవిత్రపరుస్తాయి అపవిత్రపరిచితే నువ్వు పరిశుద్ధంగా ఉండలేవన్నట్టు అందుకు నీ క్రియలు దేవుని దృష్టికి సంపూర్ణమైనవిగా కనబడలేదు కాబట్టి నీ క్రియలను ఎరిగిండు నీలో ఏమైనవి నీ పరిశుద్ధ స్థలంలో నీలో ఉన్నాయి కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు జీవించున్నవన్న పేరు మాత్రమే నీకు ఉన్నది కానీ నువ్వు ఈ వాక్యం ఉంటే నీలో కలవరం రావాలా ఈ కలవరము ఈ భయం కలిగితే మంచిది అది నీకు మేలునిస్తుంది ఈ లోకం పట్ల ఉండే వాటిలో కలవరపడి భయపడితే ఏమీ అర్థం లేదు మనకి భయపడినా వణికినా దేవుని పట్ల ఉన్న వాటిలో మనలో భయం వనుకుంటే అది నేను వెళ్లాల్సిన మార్గంలో పోతుంది ఆయన కరెక్ట్గా ఆయన గమ్యానికి చేరుస్తుంది ఈ లోకంలో ఉండే వాటి పట్ల భయపడి కలవరపడి ఉంటే ఎందుకు పనికి మనకి మేలు ఇది ఉత్తమము ఇది ఆయన విదానంలో ఆయన పట్ల ఉండే వాటిలో మనలో భయం ఉండాలి కలవరం కలగాల అయ్యో ఈ తప్పు నేను చేస్తే దేవుడు దృష్టికి ఇది విరోధమైన పని ఇది దేవునితో వైరమైన పని నేను ఆయనకి మిత్రుడిని కాదు శత్రువుని అవుతాను కాబట్టి చూడండి ఒక్క వాక్యం చెప్పి క్లోజ్ చేస్తున్నాను ప్రకటన గ్రంథము మూడో అధ్యాయం ఇరవై వచనంలో ఇదిగో నేను తలుపు నిలుచుండి తట్టుచున్నాను ఈ రోజు దేవుడు ఎట్ట తలుపు అంటే ఏంది చెప్పు ఆలయానికి ఒక తలుపు ఉంటది లోపలికి పోవడానికి ఇప్పుడు దేవుని గుడికి ఒక తలుపు ఉంటది ఒక ద్వారం ఉంటుంది ఇప్పుడు దేవుడు ద్వారం దగ్గర వచ్చి తలుపు తడుతున్నాడు ఎట్ట తడతాడు నిజంగా తలుపు అంటే మన ఇంటి ముందు పెట్టుకునే తలుపు అనుకుంటున్నారా నీ ఉదయం అనే ద్వారము వింటున్నవే గాని గ్రహించుకోవట్లేదు అందుకు నీ హృదయం అనే ద్వారము తెరవబడట్లేదు కానీ దేవుడు తడుతూనే ఉన్నాడు ఒక అన్నటు టైంలో తట్టి మరలా వెళ్ళిపోతే నువ్వు వెతుక్కుంటా వెళ్ళినా ఎక్కడ దేవుడు కనిపించడు ఆ దినము అది బహు భయంకరమైన దినం ఆ దినము సమీపించక మునిపే ఏహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి ఆయన తట్టు మీరు తిరుగుడి ఇది మీకు మేలు ఇది మీకు ఉత్తమము ఇది మీకు అనుకూలము కాబట్టి ఆయన సమీపంగా ఉన్నప్పుడే మనం ఆయన తట్టు తిరగాల ఆయనను వెతకాల ఒకనొక టైం వరకు దేవుడు ఉండకపోతే నీ పరిస్థితి నా పరిస్థితి అది బహు భయంకరంగా ఉంటది కాబట్టి ఇదిగో నేను తలుపు నొద్ద నుండి నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయుదము కాబట్టి ఈరోజు దేవుని స్వరం వింటే నీ తలుపు తీస్తావు నీలో ఏ ఏమైనవి అవి విడిచిపెడతావు చేదైన వేరు ఒకటున్నా విడిచిపెడతాం పులిసిన పిండి కొంచెమున్నా విడిచిపెడతాం ఈ లోక స్నేహంలో నువ్వు ఉంటే ఆజ్ఞల గైకొనలో ఒక్క ఆజ్ఞలో తప్పిపోయినా ఆ ఆజ్ఞలో ఇక మీదట నువ్వు పర్ఫెక్ట్ గా అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నువ్వు పరిశుద్ధంగా జీవించి నీలో దేవుడు నివసిస్తాడు నీలో దేవుడు ఉంటాడు అప్పుడు నువ్వు దేవుని మహిమపరుస్తావన్నట్టు నువ్వు వెలిగితేనే దేవునికి అర్థం నువ్వు చీకటిలో కాదన్నట్టు కాబట్టి దేవుడు తన స్వరం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నారు చూసే చూసి వాక్యాలను నమ్మితే చాలా మోసపోతావు ఒక దినము పలానా ఆకలి రూపంలో నీ దగ్గరికి వచ్చినానన్నాడు యేసుప్రాభు ఆ రోజు నువ్వేం చేయలేదు గ్రహించుకొని నా ఆకలి నాకు పెట్టలేదు ఆయన ఏ రూపకంగా వస్తాడో ఏ రీతిగా వస్తాడో నీకు తెలియదు కాబట్టి అందుకు ఆత్మను వివేచించమన్నాడు ఆత్మను వివేచిస్తే ఇది ఆత్మ మూలంగా కలిగిందైతే స్వీకరిస్తాం అప్పుడు మనుషుల రూపాలు చూడవు లక్ష్య పెట్టవు దేవుణ్ణి చూసి లక్ష్య పెడతావు అన్నట్టు మహాపరిశుద్ధుడవు మహోన్నతుడు మహాగనుడవు కృపా సత్య సంపన్నుడవు జీవం కలిగిన తండ్రినికి వందనాలు మమ్మల్ని విలువ పెట్టి మీ యొక్క సొత్తుగా పరిశుద్ధ జనంగా పరిశుద్ధమైన బిడ్డలుగా నైనా మమ్మల్ని మార్చుకున్నావు నీ మమ్మల్ని మార్చుకున్న దేవుడు మాకు దేవుడుగా ఉన్న దేవుడు మాలో ఉండి నివసించే దేవుడు నువ్వు అక్కడవే దేవా నీకు స్తోత్రం మనలో ఎలాంటి అపవిత్రమైన జీవితం మేము ఉండదు చేదైన వేరు ఏది మాలా ఉండదు ఎలాంటి అపవిత్రత మాలో ఉండదు ఎలాంటి విగ్రహం మాల ఉండదు ఎలాంటి ఏయమైనవి మాలో ఉండదు తండ్రి మేము మీ ఆలయం అన్నావు ప్రభా ఇది పరిశుద్ధ స్థలం అన్నావు తండ్రి ఈ ఆలయాన్ని పాడు చేస్తే మమ్మల్ని పాడు చేస్తానన్నావు కాబట్టి దేవా తండ్రి ఏ విషయంలో నీ దృష్టికి నేను అనుకూలంగా లేను ఏ విషయంలో నీ దృష్టికి నా క్రియలు నీకు అంగీకారంగా లేవు ఏ విషయంలో నేను తప్పిపోయినాను ఏ ఆజ్ఞల గైకొండంలో నేను తప్పిపోయినాను కానీ ఏ చేదైన వేరు నాలో ఉంటే నా తండ్రి నేను నా హృదయపూర్వకంగా నాయన నేను ఈ వాక్యాన్ని అంగీకరిస్తున్నాను నా హృదయమైన తలుపులు తెరిచి నాలో ఉన్నా ఏమైనా వాటి అన్నిటిని విడిచిపెడతాం ఎందుకంటే ఈ వాక్యము నేను నాలో కార్యసిద్ధి కలుగజేస్తుంది కాబట్టి తండ్రి నాలో ఎలాంటి ఏ ఏమైనా ఉన్నా ఉన్న ఎలాంటివి నీకు అంగీకారం లేనివి నాలో ఉన్న వాటి అన్నిటిని బట్టి నేను ఒప్పుకుంటున్నాను క్షమించి నీ స్వరం విని నా తలుపు తెరుస్తున్న దేవా నా హృదయంలో వచ్చి నివసించు నీ వాక్యం ఈ రోజంతా అదే చెప్తుంది నీ ఆలయం లాగా మేము నీకు నివాస స్థలముగా మేము నీకు మందిరంగా మేము ఉన్నాం నీ ఇంటి వారిగా మేము నీకు కుమారులగా కుమార్తెలుగా బిడ్డలుగా మేము ఉన్నాం దేవుడు నువ్వు మాకు దేవా నువ్వు తండ్రి మాకు కాబట్టి నాలో ఎలాంటి ఏమైనా ఉంటే నీకు అంగీకారం లేనివి నాలో ఏమైనా ఉంటే వాటి అన్నిటి నుండి నన్ను క్షమించి పరిశుద్ధ పరిచి నూతన పరిచి నాతో మీరు జీవించమని నా వచ్చి నాతో వచ్చి మీరు ఉండమని నివసించమని ప్రార్థిస్తున్నాను దేవ రోజు నిరంతరం ప్రార్థించే ప్రతి ఒక్కరి జీవితంలో స్వస్థతనిచ్చి ఆయన వాళ్ళందరి జీవితంలో మీరే గొప్ప కార్యం జరిగించమని వాక్యం వింటున్నా ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ ప్రైజ్లు అడక్క మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి కృప కనికరము సమాధానము నడిపింపు ఈ ఉన్న మనందరికీ కుటుంబ సభ్యులకి ఎవరి గురించి అయితే ప్రార్థిస్తున్నామో అనారోగ్యంతో బాధపడే వాళ్ళందరికీ ఆ కుటుంబ సభ్యులందరికీ ఈ లోకంలో నానా విధములైన రోగముల చేత వ్యాధుల చేత సమస్యల చేత కష్టాల చేత శోధనల చేత ఉన్న వాళ్ళందరికీ ఆయన కృప కనికరము సమాధానము నడిపింపు మనందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించను గాక ప్రైజ్లాడు అక్క అందరికీ ైజ్ <trose> సిస్టర్స్ <tries> <trose> <trose> <trose> <trose> <trose> <trose> <trose>